శ్రీగురుభ్యో నమ హరి ఓం గణానావామహే ఉపమశ్రవస్తేష్టరాజా బ్రహ్మణస్పత ఆనశ్వంపిదసాదన శ్రీమహాగణాధిపతలే నమ సదాశివసరంభా శంకరాచార్యమ స్మాచార్యపర్య వందే గురుపరంపరా క్షేత్రజ్ఞామాం విద్ది భారత క్షేత్రక్షేత్రర్త జ్ఞానం మతం మమ సామాయంగా వేర్వేరు దేహములలో వేర్వేరు జీవులు గలరు ఈశ్వరుడు వేరే ఉన్నాడు ఏ ఆయా జీవులు సుఖదుఖాలలో తారతమ్యము ఉంటుంది జీవులు చేసుకున్న ధర్మాధర్మముల సందర్భాన్ని బట్టి ధర్మాధర్మాలలో తారతమ్యాలు ఉంటాయి ఒకడు ధర్మం ఎక్కువ ధర్మం తక్కువ ఉంటుంది ధర్మం తక్కువ ధర్మం ఎక్కువ ఉంటుంది ఉంటాయి ఆ వెరైటీని బట్టి వాళ్ళకి లభించే సుఖ దుఃఖములలో కూడా తారతమ్యము ఉంటుంది ఈశ్వరుడు వేరే భిన్నంగా సర్వములకు అధ్యక్షుడుగా అయిన ఉంటాడు ఇలా అయితే బాగుంటుంది కానీ జీవుడనేవాడు సర్వక్షేత్రములలో ఉండే క్షేత్రజ్ఞుడు ఒక్కడే ఆ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు కంటే భిన్నుడు కాడు అనే అద్వైతము దీనివల్ల అన్ని రకాల వైరుధ్యములు వస్తాయి ఆ వైరుధ్యాన్ని ఎలా చెప్పారంటే మొత్తం సంగ్రహంగా చెప్పాలంటే ఒకటే ఒక వైరుధ్యం ఈశ్వరుడే జీవుడని అనేసిస్తే ఈ జీవుడుకున్న సంసారం అంతా ఈశ్వరుడు నెత్తి మీద పడిపోయి ఆయన అసంసారి ఈశ్వరుడు కాస్త సంసార ఈశ్వరుడు సంసారి అవ్వటం విరోధం సంసారి అంటే జీవుడు ఈశ్వరుడు అంటే అసంసారిగా ఉండాలి తప్ప ఆ ఈశ్వరుడే విరోధము అదొక విరోధం ఒకవేళ ఈశ్వరుడు సంసారి కాడు ఈశ్వరుడు కంటే భిన్నంగా జీవుడు అనేవాడు వేరే ఎవడు లేడు అని మీరు కంక్లూడ్ చేసినట్లయితే మరో రకమైన విరోధం ఏమిటంటే ఇంకా ఈశ్వరుడు అసంసారి అయితే ఇక అయిన జీవుడు ఎవడు ఉండడు సంసారీ అయిన జీవుడు లేనప్పుడు ఎందుకంటే జీవుడు ఈశ్వరుడు కంటే భిన్నంగా లేనేలేడు కదా ఆ ఈశ్వరుడు అసంసారి కాబట్టి జీవుడు లేకుంటే ఇంకా సంసారే లేడు సంసారము మోక్షం బంధము సంసారి లేకుంటే ఆ బంధము నుంచి నివృత్తి కలిగించే మోక్షాన్ని బోధించే ఆత్మజ్ఞానము మోక్షమును తొలగించే మోక్షమును కలిగించే ఆత్మజ్ఞానము దానిని బోధించే శాస్త్రము ఇదంతా కూడా వ్యర్థమైపోతుంది శాస్త్రము వ్యర్థమవును అది రెండో విరోధం మూడో విరోధం ఏమిటంటే ప్రత్యక్ష ప్రమాణమునకు అనుమాన ప్రమాణమునకు కూడా ఏకత్వము విరుద్ధము మన కంటికి ఎలా కనపడుతోంది భిన్న భిన్నంగా కనపడుతోంది మన అనుభవాలు కూడా భేదాన్నే బోధిస్తూ ఉన్నాయి ఇది పూర్వపక్షం ఇది మొదటి పూర్వపక్షం ఎప్పటికీ తెలియని పూర్వపక్షాలు ఇంకా చాలా వస్తాయి పూర్వపక్షాలు మీరు చాలా ఓపిక పట్టాల్సి ఉంటుంది ఏం పర్వాలేదు దాని మీద సమాధానం చెప్తూ ఒక ప్రాతిపదికను రచిస్తున్నారు భాష్యకారులు ఒక ఫౌండేషన్ వేస్తున్నారు ఎందుకంటే ఆ ఫౌండేషను చూడండి మీరు అలా కంగారు పడిపోయి ఈ విరోధం వచ్చేస్తోంది ఆ అని మీరు కంగారు ఎందుకంటే విరోధములు కనపడతాయి వాటిని జాగ్రత్తగా మనం సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది విరోధము కనబడిదే తప్ప యథార్థం కాదు యథార్థమైన విరోధం అంగీకారం కాదు విరోధము కనబడి దాన్ని పరిష్కారం చేస్తే పర్వాలేదు దాన్ని విరోధాభాష అంటారు కాబట్టి విరోధములుగా కనపడుతోంది తప్ప యథార్థంగా విరోధం అనేది ఉండదు ఎందుకలా అలా కనపడుతోంది అంటే చూడండి రెండు పరిస్థితులు ఉంటాయి ఒక ఒక పరిస్థితి అవిద్య రెండవ పరిస్థితి విద్య ఈ రెండింటికి ఈ రెండు స్థితులు ఉంటాయి మీకు అవిద్యలో ఏవ ఏవేవైతే సముచితములుగా భాషిస్తాయో విద్యలో అవన్నీ వీగిపోతాయి విద్యలో ఏది సముచితమో అవిద్య అనే సందర్భంలో అది పూర్తిగా విరోధములతో నిండి ఉన్నట్లుగా కనపడుతుంది ఈ విద్య అవిద్య అనే రెండు పరిస్థితులు అలాగే ఉన్నాయి మీరు ఆ రెండింటినీ జాగ్రత్తగా గుర్తించినట్లయితే ఈ విరోధములన్నిటికీ పరిష్కారం లభించును అని ఆయన ఆ ప్రాతిపదికని రచిస్తూ ఉన్నారు కాబట్టి శృతి స్మృతి న్యాయములను బట్టి మనకు తెలిసేది ఏమిటంటే ఏదైతే అవిద్యచేతం కల అవిద్య చే నిర్మితమవుతుందో అంటే అవిద్య కారణంగా ఏదైతే మన అనుభవానికి వస్తూ ఉంటుందో దానిని విద్య చేత తొలగించుకోవాలి అనే వేదాలు చెప్తున్నాయి శృతి స్మృతికారులు కూడా అలాగే చెప్తున్నారు మన యొక్క అనుభవము కూడా అటులానే ఉన్నది అవిద్య కలిగేటువంటి దుఃఖాన్ని విద్యచే తొలగించుకునవలేను ఇది వ్యవస్థ దీన్ని ఇంకా వివరిస్తున్నారు అదే అదే ప్రాతిపదికని భాష్యకారులు మరికొంత వివరిస్తున్నారు శ్రుతయస్తావత్ ఇప్పుడు శృతి స్మృతి న్యాయేభ్య అని చెప్పారు కదా శృతులు స్మృతులు న్యాయము కూడా ఇలా చెప్తున్నాయి అని అన్నారు కనుక ఆ శృతులేమిటి ఆ స్మృతులేమిటి ఆ న్యాయమేమి అవన్నీ ఒక తర్వాత ఒకటి ఆయన వివరిస్తారు శృతులైతే ఇలా ఉన్నాయి ఇహ చే అథ సత్యమస్తి మహతీ వినష్టి అని ఒక కేనోపనిషద్వాక్యము కలదు ఆ కేనోపనిషత్తు ఏమని చెప్తుందంటే చూడండి తెలియుట తెలియకపోవుట అని రెండు స్థితులు ఉంటాయి తెలియట అంటే విద్య తెలియకపోవుట అవిద్య సో ఈ జన్మలో ఇహా అంటే ఈ లోకంలో ఈ జన్మయందు ఈ దేహములో నుండగా మీరు తెలుసుకోవాలి అంటే అర్థం ఏమిటి మీరు అవిద్య ఎందు ఉన్నారు ఈ అవిద్యను పోగొట్టుకుని విద్యను మీరు పొందవలేము అలా చేసినట్లయితే ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఈ లోకంలో ఉన్నందుకు అది కృతార్థత ఇహచేదవేదీ తెలి అత సత్యవస్తి సత్యవస్తి అన్నదానికి అభిప్రాయం ఏమిటంటే మానవ జన్మ చరితార్థమగును అని ఒకవేళ మీరు తెలుసుకోలేకపోతే నచేదిహ అవేదీతి ఈ లోకంలో ఈ జన్మయందు ఈ దేహంలోనుండగా మీరు తెలియలేకున్నారో అంటే మీరు అవిద్యావస్థలోనే ఉండిపోతే మహతి వినష్టి మీరు చాలా నష్టపోతారు చూడండి లాభ నష్టాల అంచనా లాభ నష్టాలను గురించి కూడా తెలుసుకోవాలి కదా సో మనం ఏమనుకుంటాం డబ్బు వస్తే లాభం డబ్బు పోతే నష్టం అని అనుకుంటాం నేను ఎవరినో వాస్తవంలో డబ్బు వచ్చితే అది లాభము కాదు లబ్బుపోతే అది నష్టము కాదు నేను ఎవరినో అలాగే భోగములు ఉంటాయి భోగాలు లభిస్తే లాభము భోగాలు దొరక్కకుండగా పోతే నష్టము అని అనుకుంటాం అయితే ఈ భోగాలు ఎలా ఉంటాయంటే అవి చాలా హానికరముగా ఉంటాయి నేను నన్ను ఎవరిలో ఒక చోట ఏదో బఫే అవుతుంటే వెళ్ళాను ఎప్పుడో ఐ స్టాప్ పోయి ఎందుకంటే ఈ ఎలావరేట్ రిచ్ ఫుడ్ అలా టేబుల్స్ మీద పెట్టేసి ఎవరికి కావాల్సిన వాడు అలా పండుతులు తీసుకుని తింటూ ఉండడము చాలా లేటుగా భోజనం చేయటము బిర్యానీలు అండము సో తర్వాత గులాబ్ జామున్లు ఐస్ క్రీంలు హెవీ ఫుడ్ టూ మచ్ హెవీ ఫుడ్ సో రిచ్ అండ్ హెవీ ఫుడ్ అదంతా సెర్వ్ చేయటము ఈ వెళ్ళిన వాళ్ళందరూ అది మహానందంగా దాన్ని భక్షిస్తూ ఉండడము ఇదంతా చూసి నాకు ఏమనిపించేదంటే వీళ్ళందరూ డయాబెటీక్ క్లినిక్ ముందు క్యూ కడతారు ఇక్కడ వీళ్ళందరూ కూడా పురుషులు స్త్రీలు కూడా ఆల్రెడీ మోర్ దెన్ ఓవర్ వెయిట్ ఆల్రెడీ ఈ రకమైన ఫుడ్డుని ఇంత లేట్ అవర్స్లో రాత్రి తొమ్మిదింటికి ఆ రకమైన ఫుడ్ తింటున్నాడు నేట్ పెట్టేసుకుని అలా తినేస్తున్నాడు అంటే పకోడీలు తినేస్తున్నాడు గులాబ్ జాములు తినేస్తున్నాడు ఐస్ క్రీములు తినేస్తున్నాడు బిర్యానీలు తినేస్తున్నాడు వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ సైంటిఫిక్ టు ఈ సచ్ ఫుడ్ ఇట్ ఈస్ నాట్ ఆ న్యూట్రిషనల్ సైన్స్ తెలుసున్నవాడు ఎవడైనా అక్కడికి వస్తే కళ్ళు తిరిగి ఆ ఫుడ్ని చూసి ఇది ఎక్కడ ఫుడ్ కాదు ఇట్ ఈజ్ ఎంటైర్లీ ఎగ్జిస్ట్ ద బేసిక్ టెలెట్స్ ఆఫ్ న్యూట్రిషనల్ సైన్స్ కాబట్టి ఈ రకమైన భోగానుభవము చూస్తే వీళ్ళందరూ డయాబెటిక్ క్లినిక్ దగ్గరకు వచ్చి జరగాలి వీళ్ళందరూ కూడా నిజంగా ఎక్సెప్షన్ ఏమో ఉండదు పదిలో ఐదుగురు అక్కడ తేలతారు ఇండియా ఈజ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ బిహైండ్ ఇట్స్ ఎ డూబియస్ డిస్టింగ్క్షన్ అటువంటి డిస్టింగ్క్షన్ అనవసరం కానీ వీ గాట్ ఇట్ ఈ భోగములు అలా ఉంటాయి కాబట్టి భోగములు లభిస్తే ఏది లభించినట్టు కాదు భోగములో మనకి ఇవ్వకపోతే మనం నష్టపోయింది ఏమీ లేదు ఇకపోతే పుణ్యము పుణ్యాన్ని సంపాదించి అదొక లాభము పుణ్య లాభము మీరు పుణ్యాన్ని ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి స్వర్గానికి వెళ్ళారనుకోండి క్షీణే పుణ్య స్మృత్యలోకం విశాంతి ఆ లభించిన స్వర్గం కూడా చేయి జారిపోయిదే ఎవరో చేయి జారిపోయిది అది అది మనది అని అనుకోవడం అవివేకమేగా తర్వాత ఈ స్వర్గలో ఒక యాత్ర దానికి ఉండే డౌన్ సైడ్ దానికి ఉంటుంది పుణ్యంతో పాటు కొంత పాపం కూడా అక్యూములేట్ అవుతూ ఉంటుంది ముందు పుణ్యం అంతా వీడు అనుభవించేసిన తర్వాత ఇంకేం మిగులుతుంది పాపం మిగులుతుంది కాబట్టి స్వర్గానికి వెళ్ళాడు అంటే వాట్ ఈజ్ ఇన్ వెయిటింగ్ ఫర్ హిమ్ నరకము ఇన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఇది విజయవాడకి ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయడం వెంటుంది మెయిన్ ఎల్లో మెయిన్ఎల్లో ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంట్లో ఎక్కి మీరు విజయవాడ వెళ్ళారనుకోండి సిక్స్ అవర్స్ ఆ కంపార్ట్మెంట్లో ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది విజయవాడ స్టేషన్లో దిగ్గానే మీరు దిగిన వెంటనే ఏముంటుంది నరకమే ఉంటుంది ఆ ప్లాట్ఫామ్ ఈజ్ నరకం ఒక డెఫినేషన్ ఏమిటి మంటలు ఉంటాయి వేడిగా చాలా హార్ట్ గా ఉంటుంది దట్ ఈజ్ హౌ నరకం ఈజ్ డిఫైన్ అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈజ్ బ్లేజ్ వాడ కాబట్టి మే నెలలో విజయవాడ ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంట్లో వెళ్ళాం మామూలు కంపార్ట్మెంట్లో వెళ్తే అంత నరకం అనిపించదు ఎనివే దృష్టాంతాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి పర్వాలేదు కాబట్టి స్వర్గానికి వెళ్ళేటంటే వాడి కోసం నరకంలో వెయిటింగ్ నరకం వెయిటింగ్లో ఉంటుంది కానీ నాయన నీ భోగాలను అనుభవించిన నీ సంగతి నేను తర్వాత చూస్తానంటాడు యోగర్మరాట కాబట్టి ఈ స్వర్గాన్ని లభిస్తే ఏమీ లభించినట్లు కాదు స్వర్గం పొందకపోతే ఏమీ నష్టపోయినట్లు కాదు మరి ఇంకేమిటండి లాభ నష్టాలు ఏమిటండి అంతా అన్నీ కవర్ చేసేసాను నేనేం మిగలలేదు యహలోక సంపదల్ని కవర్ అయిపోయింది భోగాలు కవర్ అయిపోయింది అక్కడికి ఇంక యహలోకం అంతా కవర్ అయింది ఇంకా పరలోకం మిగిలింది అది కవర్ చేసేసా ఇంకా ఏది లాభ నష్టాలు కాకపోతే ఇక లాభమేమి నష్టమేమి అసలైన లాభమేమి అసలైన నష్టమేమి అసలైన లాభము ఆత్మజ్ఞానమే అసలైన లాభము సో ఆత్మలాభాత్ పరో లాభ నాస్తి కవయో విదు ఆత్మలాభము కంటే ఆత్మస్వరూప సాక్షాత్కారము అనే లాభము కంటే మరి ఒక లాభము లేదు అని మహాత్ములు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ క్రేనోపనిషత్తు ఏమని చెప్తుందంటే చూడు నువ్వు అవిద్యలో ఉన్నావు ఈ జీవితము ముగిసిపోయి లోపల విద్యలోకి రా విద్యలోకి వచ్చేవో అంటే అవిద్య వలన కలిగేటువంటి సంసార దుఃఖం నుంచి నువ్వు బయటపడతావు ఒకవేళ విద్యలోకి రాలేకపోయావా ను చాలా నష్టపోయావు సుమా అని చెప్పాను సో ఈ విధంగా విద్య అవిద్య అనే రెండు అక్కడ నిరూపించినది మళ్ళీ తమేవం విద్వాన్ అమృత ఇహభవతి చూడండి అమృతము మాట ఒకటి వింటారు ఈ అమృతము అనే మాత్రమే సరిగ్గా అర్థం చేసుకోవాలి అమృతము ఈజ్ నాట్ ఎ లిక్విడ్ అమృతము అన్నది ఇట్ ఈజ్ ఎ ఇట్ ఈజ్ ఎ స్టేట్ అంటే మనము ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని పొందేటువంటి ఆ పూర్ణత్వానికే అమృతము అని పేరు దేహాభిమానము గలవారమై నేను పుట్టాను అని అనుకుంటూ నేను పుట్టాను అంటే ఏమిటి మన ఏమిటి వెయిట్ చేస్తూ నేను గిట్టుతాను అది వెయిట్ చేస్తాను ఎందుకంటే పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు కాబట్టి నేను ఎప్పుడు పుట్టాను దేహాభిమానం వల్లనే పుట్టాను దేహాభిమానం లేకపోతే నాకు పుట్టుక ఏ లేదు ఒకడు హాస్పిటల్కి వెళ్ళాడు ఒక ఫిలాసఫర్ ఓ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఆయన అక్కడ ఆయన క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటాడు పెన్సిల్వేనియాలో జైమాన్స్కీ అని ఒక పాలిష్ పాలిష్ ఆయన మంచి ప్రొఫెసర్ ఆయన ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాడు ఆ హాస్పిటల్లో ద మెయిన్ కాజెస్ ఆఫ్ డెత్ ఆర్ అని లిస్ట్ ఉన్నాడు ఆ పెన్సిల్వేనియాలో మెయిన్ కాజెస్ ఆఫ్ డెత్ వన్ కార్డియాక్ అరెస్ట్ టూ లివర్ క్యాన్సర్ అని ఇలాగే మూడో నాలుగో రాసి ఐదో ఆరో రాసి తర్వాత ఈయన వాళ్ళని పిలిచి చెప్పాడు ఒక ఆ కను పిలిచి ఇక్కడ ఇంకొకటి యాడ్ చేయాల్సింది మీరు మర్చిపోయారని చెప్పాడు సెవెన్ యోటి యాడ్ వన్ మో అది ఏమిటండి అని అడిగితే దాట్ యువర్ బో నీవు పుట్టుటయే నీవు మరణించుటకు ప్రధానమైన హేతు అది కూడా యాడ్ చేసుకోమని చెప్పాడు కాబట్టి దేహాభిమానము పెట్టుకుని నేను పుట్టాను అంటే మృత్యుము వెయిట్ చేస్తూ ఉంటుంది అమృతత్వం అనేది ఏమీ లేదు అమృతం లిక్విడ్ ఏం కాదు కొంతమంది ఏమనుకుంటానంటే దేహమే నేను కానీ దేర్ ఇస్ లిక్విడ్ కాళ్ళు అమృతం అంబ్రోజా ఓ లిక్విడ్ ఒకటి ఆ లిక్విడ్ని పుచ్చుకున్నట్లయితే దేహంతో వీడు మరణం లేకుండా అయిపోతాడు ఇది కల్పన ఈ కల్పన వల్ల ఏమీ ఉపకారం లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇండియా ఇక్కడ భార ఇక్కడ భూలోకంలో ఉందా లేకపోతే స్వర్గలోకంలో ఉందా అని ఈ మీమాంసం ఇవన్నీ కూడా ఇవన్నీ ఊహాజనితము యథార్థం ఏమిటంటే మీరు క్షేత్రమునకు క్షేత్రజ్ఞులకు ఉండే వివేకాన్ని తెలుసుకుని ఆ క్షేత్రజ్ఞులకు ఈశ్వరునితో అభేదాన్ని తెలుసుకుంటే మీరు ఇక్కడ ఇప్పుడు అమృత స్వరూపులై ఉంటారు విదిత్వ తెలుసుకుని తమేవం విధిత్వ ఆత్మస్వరూపాన్ని ఈ విధంగా అంటే అది పూర్ణము అని తెలుసుకుని వీడు అమృతుడైపోతాడు అంటే ఇమ్మోర్టల్ అయిపోతాడు ఈ సందర్భంలో మీకు ఒక మనం చేస్తా తెలిసి లభించేది తెలిసి లభించేది ఎప్పుడు కూడా తెలియట ద్వారా ఏది లభిస్తుందో అది సర్వకాలముల ఎందు లభించియే ఉండును మీరు నోట్ చేసుకోవాలి మైండ్లో ప్రాప్త్య ప్రాప్తి అంటారు అది మీకు లభించియే ఉన్నది కానీ మీకు అది తెలియకపోవడం చేత దూరంగా ఉన్నట్లుగా భ్రమ కలిగినది ఇప్పుడు తెలుసుకోవడం చేత ఏది లభించియే ఉన్నదో అది మళ్ళీ కొత్తగా లభించినట్టు అవుతుంది ఇది ఎలాగంటే కంఠగత న్యాయము మెడలో నెక్లెస్ ఉంది దానికోసం ఊరంతా వెతుక్కుంటుంది ఆ అమ్మాయి అప్పుడు ఎవరో చెప్పారు నువ్వు దేనికోసం వెతుకుతున్నావు అమ్మా అంటే నెక్లెస్ కోసం వెతుకుతున్నావు అంటే నెక్లెస్ అంటే మీకు ఎన్ని నెక్లెస్లు ఉన్నాయి అని అడిగారు అంటే ఒక్కటే నెక్లెస్ ఉందని చెప్పింది అది ఒక్కటే ఉండే అది ధర మరి మీ మెడలో ఉంది కదా మరి దాని మాట ఏంటి అంటే అప్పుడు చూసుకున్నా అయ్యో ఇదే అని చెప్పింది ఈ అమృతత్వము అట్టిది విధిత్వ మీ దగ్గర లేనిది మీరు తెలుసుకున్నట చేత ఎన్నడూ లభించదు లేనిది పొందడానికి కర్మ ఉన్నది పొందడానికి జ్ఞానము అది దాని లెక్క దట్ ఈస్ ది రూల్ ఇప్పుడు అమృతత్వము ఉన్నదా లేనిదా మీరు సెటిల్ చేసుకోండి ఉన్నదైతే జ్ఞానం వల్లనే లభిస్తుంది కర్మ వల్ల లభించదు లేనిదైతే కర్మ వల్ల లభించవచ్చు కాబట్టి లేని అమృతత్వము లభించే ప్రసక్తియే లేదు నీ స్వరూపము అమృతము మీరు తెలుసుకోలేకపోతున్నారు ఓ మ్యాన్ నో డైసల్ నిన్ను ఉరించి నువ్వు తెలుసుకో నీకేం కావాలి నాకు మృత్యువంటే భయము నేను మృత్యువు లేదు అసలు ఓ అమృత స్వరూపుడు కనుక ఈ విధంగా తెలుసుకుని మా మానవుడు అమృతుడవుతున్నాడు అని విద్యావస్థ తెలుసుకునే అమృతుడైనాడు అధ్యాయనము చేత మర్త్యుడైనాడు అనే అవస్థలని శృతి నిరూపించి ఉన్నది నాణ్య పంథా విద్య తేజనాయా అయ్యాము అంటే మోక్షము మోక్షము కొరకు ఇంకొక మార్గము లేదు ఏమిటి ఇంకొక మార్గము లేదంటే అంతకుముందు ఏదో ఒకటి చెప్పు ఉండాలి ఏమిటది జ్ఞానము విద్య అంతకుముందు చెప్పారు చెప్పి ఇప్పుడు చెప్తున్నారు నాణ్య స్పంథా విద్యతేజనాయ అని సో ఆదిత్యవర్ణంతమ సస్పరస్థామేం విద్వాన్ అమృత ఇహభవతి నాణ్యస్పంథా విద్యతేయనాయా అని పురుష సూక్తంలో మంత్రం కాబట్టి ఆ పరమాత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని అమృతుడవుతాడు ఇమోర్టల్ ఇక్కడే ఇప్పుడే ఒకవేళ ఇప్పుడు ఇక్కడ అంటే ఈ జన్మలో ఈ లోకంలో ఈ దేహము నుండి ఉండగా ఇహ అంటే అర్థం అది వాడు తెలుసుకోలేకపోయాడా ఇంకా వేరే మరో ఉపాయము లేదు మోక్షానికి ఇంకో ఉపాయం ఇది లేదు కాబట్టి విద్యచే మోక్షము అవిద్యయే బంధము అనే విషయాన్ని మనకి శృతులు చెప్తున్నాయి తర్వాత ఇంకో శృతి విద్వాన్నీభేతి కుతశ్చనా సో ఇది తైత్రీయోపనిషత్తు సో విద్వాంసుడు అంటే ఆత్మస్వరూపము తెలుసున్న వాడికి దేని వలనైనను కుతన దేని వలనైనను భయము లేదు మోక్షమునకు పర్యాయపదాలుగా వాడతారు ఒక చోట ఏమని వాడారు అమృతము అని వాడారు అంటే ఇమోర్టల్ ఇమ్మోర్టాలిటీ అంటే మరణమే లేకుండా అది మోక్షము అని పైన చెప్పారు ఇప్పుడు మోక్షానికి ఇంకొక పర్యాయ పదము అది ఏమిటంటే అభయము భయము లేకుండా మనిషి ఎప్పుడూ భయంతో జీవిస్తారు భయము అంటే ఏదో దేయమో భోతమో పిశాచమో వచ్చింది ఉనికిపోతున్నారు అది కా అది మాత్రమే భయం కాదు అది భయమే భయం అంటే ఫిజికల్ ఫియర్ కాదు భయం అంటే సైకలాజికల్ ఫియర్ దాన్ని భయమో అంటారు ఇన్సెక్యూరిటీ అభద్రత దాన్ని భయమో అవుతాయి ఇప్పుడు చూడండి మనిషికి ఉన్నన్ని భయాలు ఇంకా లెక్కలేనన్ని భయాలు మీరు మీరు మీరు మనం మన జీవితాన్ని పరిశీలిస్తే మనం ఎంత బితుకు బితుకు భయపడుతూ జీవిస్తామో మనకు మనము చూడండి పక్షులు ఉంటాయి ఏ రోజు ఆహారం ఆ రోజు సంపాదించుకుంటాయి రేపటికి ఆహారం దొరుకుతుందా దొరకదా అనే బెంగ వాటికి ఉండదు ఆ రకమైన బెంగ గల ఒకే ఒక ప్రాణి భూ భూలోకంలో మనిషి భూలోకంలో మనం ఒక్కళ్ళనే ఉన్నామని మన ఆయన ఒక భ్రమ మనం భూమండలం మీద ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయి చాలా ప్రాణులు ఉన్నాయి గురిల్లాలు ఉన్నాయి మనుషులకి బాగా దగ్గరగా ఉంటాయి గురిల్లాలు కోతులు మనుషులకు దగ్గరగా ఉంటాయి అడవుల్లో ఉంటాయి సో తర్వాత పశుపక్ష్యాదులు పశువులు బర్రెలు గోగులు ఆవులు ఎద్దులు మొదలైనవి లేడీ సింహము పెద్ద పులు ఇటువంటివి ఉంటాయి తర్వాత పక్షులు ఉంటాయి ఈ క్రిమి ఉంటాయి వీటి జీవనశైలి చూస్తే ఒరార్లెస్ వొరార్లెస్ వాటి జీవనశైలి చూస్తే వచ్చేమలో ఇలాంటి ఇలాంటి ఎక్సెప్షన్స్ మీరు పట్టుకోవద్దు మామూలుగా జనరల్గా ఈ పశుపక్షి యొక్క జీవనశైలి చూసినట్లయితే ఈరోజు కడుపు నింపుకోవడంతో సర్దుబాటు అయిపోతుంది ఆ ఉందనుకోండి గడ్డి మేసేసి దానికి కడుపు నిండిపోతే ఎక్కడో ఒక చోట నీడలో కూర్చుని నెమరు వేసుకుంటుంది తప్ప రేపటికి ఏదైనా కొంత గడ్డి జాగ్రత్త పెట్టుకుందామనే ఆలోచనే దానికి రాదు ఈ ఆ రకమైన అభద్రత గోగుకి లేదు సపోజ్ మొన్నడు దానికి గడ్డి దొరకలేదనుకోండి వస్తుంటుంది అంతే తప్ప గిడ్డి దొరికినప్పుడు బెంగెట్టుకుని భయపడి దాన్ని భద్రం చేసుకుని అలాగంటి పరిస్థితి పశుపక్ష్యాదులకు లేనే లేదు ఏ రోజు గెడ్డ ఆ రోజే వెతుక్కుంటాయి మనిషి ఒక్కడే అభద్రత కారణంగా ఎప్పుడూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాడు మనిషి భయపడుతూ ఉంటాడు ఇదిగో ఉగాది ఉగాది రేపటికి పంచాంగ శ్రవణం ఉంటుంది పంచాంగ శ్రవణంలో విజ్ఞాన ధోరణి విజ్ఞానాత్మకంగా ఉండాలి పంచాంగ శ్రవణం అంటే కానీ పంచాంగ శ్రవణం పేరు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కొత్త కొత్త భయాలని వాళ్ళ హృదయాల్లో పెట్టి భవించి ఇట్లా ఉండకూడదు సో మనిషి భయపడుతూ బతుకుతూ ఉంటాడు ఏదేదో భయం ఏదో భయం సో కొన్ని తెలియని భయాలు కొన్ని తెలియని భయాలు మనకి ఏ దేవాలయానికి వెళ్ళినా భక్తుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది వేలాది మంది వెంకటేశ్వర స్వామిని దర్శించిస్తూ ప్రతిరోజు కానీ దీంట్లో ప్రేమతో ఈశ్వరుని ఆరాధించి వారు ఎంతమంది భయంతో ఈశ్వరుని ఆరాధించి వాళ్ళు ఎంతమంది అని ఆలోచించినట్లయితే మోస్ట్లీ భయంతో ఆరాధిస్తారు పాటలు కూడా అలాగే పాడతారు నీకు మొక్కులు మొక్కుతున్నాము నువ్వు మాకు నీకు ముడుపులు ఇస్తున్నాము నువ్వు మొక్కులు పెడుతూ మొక్కుతున్నాము మా మొక్కులను తీసుకుని కోరికలు తీర్చు మా మాకు ఏ రకమైన హాని కలిగించవద్దాయా మమ్మల్ని నువ్వు మేము ఏమైనా చేస్తే శిక్షించకు మా మూడుకులు ఏమైనా తక్కువైతే నేను మమ్మల్ని హాని కలిగించకూ అంటో అలాగా సో మా మా దగ్గర నుంచి వడ్డీ వసూలు చేయకు అని అలాగ భయపడుతూ భయపడితోనే ప్రార్థనలు కూడా ఉంటాయి ఈశ్వరుణ్ణి భక్తితో ఆరాధించ భక్తి అంటే ప్రేమానర్థం ప్రేమతో ఆరాధించి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక మీరాబాయ్ ఆరాధించింది ప్రేమతో ఆరాధించిన వాళ్ళు చాలా అరుగు అందరూ భయంతో ఆరాధిస్తూ మనిషికి ముందు భయం పుట్టి తర్వాత మనిషి పుట్టారు అలా చెప్తారు తెలుగులో అలాగా ఒక సామెత ముందు భయం పుట్టింది రోజు ఇప్పుడు పుట్టాడు సో కాబట్టి అభద్రతా భావంతో మనిషి జీవిస్తూ ఉంటాడు స్వర్గానికి వెళ్తే అభద్రత పోతుందో అసలైపోదు స్వర్గానికి వెళ్తే అభద్రత మరింత ఎక్కువ ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళారనుకోండి మీకు అభద్రత మరింత ఎక్కువ అవుతుంది మీకు ఉన్నదానికి పది రెట్లు ధనాన్ని బాగా మూట కట్టారనుకోండి మీకు సెక్యూరిటీ పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది మీరు చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకున్నారనుకోండి మీకు సెక్యూరిటీ పెరిగినట్ట ఇన్సెక్యూరిటీ పెరిగినట్ట ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది కాబట్టి ఎల్ఐసి పాలసీ తీసుకున్నారనుకోండి తీసుకుంటే పాలసీని చూసినప్పుడల్లా మృత్యు గుర్తుకొస్తుంది కాబట్టి సో మానవుడు భయంతో బతుకుతూ ఉంటాడు ఏమంటే దీని నుంచి బయటపడే ఉపాయం ఉందా ఉంది మీరు భయం నుంచి బయటపడుకోవచ్చు నిర్భయంగా బతకచ్చు ఏ భయమూ ఉండదు దేవుడంటే భయం ఉండదు దెయ్యం అంటే అసలే భయం ఉండదు దేవుడంటే ఎందుకని దేవుడంటే భయం ఉండదు ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపం ఇంట్లో భయపడాల్సిందే ఉంటుంది ప్రేమించడమే ఉంటుంది తప్ప భయపడాల్సి ఉండదు మరి దెయ్యం అంటే భయం దెయ్యం ఏమీ లేదు నీ అజ్ఞానమే పెద్ద దెయ్యం అజ్ఞానాన్ని మించిన దెయ్యమే లేదు అసలు అజ్ఞానమే దెయ్యం ఎక్కడెక్కడ అజ్ఞానం ఉంటే అక్కడక్కడ దెయ్యం ఒకటి ప్రత్యక్షం అజ్ఞానమే దెయ్యం రూపాన్ని తెలుస్తుంది ఎలాగో తెలుస్తుంది అండి మీరు రాత్రి నిద్రలేస్తారు ఓ నీడ గోడవారం ఒక నీడ ఉంటుంది ఆ నీడ కదులుతుంది కొంచెం నీడల్లో కదులుతుంది ఆ కదిలినప్పుడే కటకటా టటప్ప సౌండ్లు కూడా ఇవ్వస్తాయి అప్పుడు మీకు భయం వేస్తుంది ఏమని దెయ్యము భయం వేస్తుంది సపోజ్ ధైర్యం ఉన్నవాడు ఎవడైనా బ్యాటరీ లైట్ వేసి పరిశీలిస్తే ఏమని తేలుతుంది అక్కడ ఆ కట్టినతో కదులుతుంది దాన్ని బట్టి నీడ కదిలింది గాలికి తలుపు ఏదో కటకట్లాడుతుంది అని తెలుస్తుంది తెలిసినట్టునే భయం ఏమైంది పోయి కాబట్టి అజ్ఞానం వల్ల దెయ్యం కుడుతుంది జ్ఞానం వల్ల దెయ్యం పోయి అభయం లభిస్తుంది మోక్షమునగానేమి అభయమని మోక్షములకే మరో పేరు అభయము అంటే ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ ఫియర్లెస్నెస్ అభయమునకు ప్రీ కండిషన్ ఏమిటంటే డిజైర్లెస్నెస్ ఎందుకంటే భయములన్నీ కూడా కామన నుంచే బయలుదేరతాయి మీకు ఏ భయం మీ హృదయంలో ఉన్నా మీరు ఆ భయాన్ని పరిశీలించినట్లయితే దాని వెనుక ఒక కామన గలదు అనేది మీకు స్పష్టమవుతుంది ఆ కామనని మీరు త్రోసిపుచ్చినట్లయితే మీరు భయాన్ని త్రోసివేయినక్క లాభాలంతటైపోతుంది కాబట్టి డిజైర్లెస్నెస్ leads to fearlessness both put together on god blesses vivekananda swami laadhenga jepiva kaabatti mokshamo anedi abhayamu ee abhayamu anedi gnanam yokka prasadamu gnana prasadamu yedu tattvani telisukunte abhyam yide vidwar vidwan nabidheti kutasthya na deeni valanainanu bhaya padaradu దేవుడికి భయపడ్డు దెయ్యానికి భయపడ్డరు దేనికి భయపడ్డు మృత్యువుకి భయపడ్డు జీవితానికి భయపడ్డు సంసారి జీవితానికి భయపడుతూ జీవిస్తూ ఉంటాడు మృత్యువుకి భయపడతాడు బతికుండడానికి బతుకన్నా భయమే మృత్యు అన్నా భయమే బ్రతుకెందుకు భయమో ఏమో ఎలా ఉంటుందో రేపు ఉంటుందో ఎల్లుండి ఎలా ఉంటుందో వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటాడు బ్రతుకు గురించి మృత్యువు గురించి భయపడతాడు మృత్యు అని భయపడతాడు Because Jnani, he is not afraid of life and he is not afraid of death. That is Vidwan. Jnani is a Lakshanamu. So, this is Jnana, mo, Ajnana. What is the mantra? You can tell Jnana. If you have the mantra, you can tell the mantra. Vidya. If you tell the mantra, you can tell the mantra. Avidya, sastu. Ajnani is a Jnani. Do you understand what you have to say? Do you understand what you have to say? Do you understand what you have to say? అథ తస్య భయం భవతి ఇంకేమున్నది అజ్ఞానం అయినట్లయితే వాడికి మిగిలిదంతా భయమే అథ అథ అంటే ఆ వాక్యం ఎలాగంటే ఏది ఉదరమంతరం కురుతే ఆత్మా పరమాత్మ ఆత్మ అంటే తన స్వరూపం పరమాత్మ ఈ ఆత్మకి పరమాత్మకి మధ్యలో వీడు అల్పమైన భేదాన్ని భావన చేసినా కూడా అత భయం భవతి వాడికి మిగిలేది భయమే భయంతో బతుకుతాడు మనం కూడా దేవాలయాలకు వెళ్తాము ఇంట్లో కూడా పూజలోవి చేస్తూ ఉంటాము అవి కొనసాగించాలి దేవాలయాలకు వెళ్తూ ఉండాలి పూజలోవి చేస్తూ ఉండాలి కానీ దాంట్లో ఒక ప్రధానమైన ఫోకస్ని మార్చుకోవాల్సి ఉంటుంది చాలా ప్రధానం దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి చూసినప్పుడు ఆ బయట ఉన్న బయట కనపడేటువంటి ఆ ఈశ్వరుడే నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని గుర్తు చేసుకోవాలి దండం పెట్టుకుని అలా గుర్తు చేసుకోవాలి తర్వాత పూజ చేసేప్పుడు కూడా ఆత్మరూపుడైన ఈశ్వరుణ్ణే నేను పూజిస్తున్నాను అని ఎప్పటికప్పుడు తనను తాను గుర్తుపెట్టుకుంటూ అలాగనే చేయాల్సి అంతేగాని కేవలము భేద దృష్టితో ఆరాధించుట అనేది అది వేదాంతం స్వరూపని వాళ్ళకి శోభను ఇవ్వదు కాబట్టి అథ తస్ భయం వర్వాత